జాయిన్ అయిన మీ అందరికీ సాయంకాల మందు మీ అందరికీ శుభాభివందనలు అలాగే దేవునికి కూడా నిండు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు మరి అందరికీ ప్రైజ్ వాడ్ నేను ప్రేయర్ చేశాను చంద్రశేఖర్ పాట పాడతాడు ప్రార్ధన పరిశుద్ధ పరిశుద్ధుడా మీకే వేలాది వందల కృతజ్ఞతలు తెలుసు స్తోత్రాల్ని నిష్కృష గొప్ప దివా పాపుల భార మూసే దాడు గురువు అయినా సేతండి పాపులనైనా నీచులను ప్రభవసాయా మా పాపాల నిండిన ప్రభా నీ పవిత్రులుగా పని ప్రభా ఇక నేను పాపాలు చేయకుండా ప్రభా మమ్మల్ని మీరు బంగరమైన రెక్కల ప్రభా దాచి బరపరచమని అడుగుతున్నాను ప్రభా గొప్పదేవాళ వందనాలు కృతజ్ఞతలు ప్రభా మీకు సమస్య సాధ్యమైనన్న ప్రభా అసాధ్యమైనది ఏది మా సమస్యలన్నిటి నుంచి నేను మమ్మల్ని అడుగుతున్నాను ప్రభా స్తోత్రం నేను ఈ సాయంకాల సమయం ప్రభా మేమందరం చేరి ప్రభా నేను ఆరాధించుకుంటున్న ప్రభా మా ఆరాధన ప్రభా మీరు తోడుండమని అడుగుతున్నాను ప్రభా గ్రూప్ లో జాయిన్ అయిన ప్రభా ముట్టి స్వాసపరిచి దీవించి ఆశ్రదించమని అడుగుతున్నాను ప్రభా రానున్న బిడ్డలను కూడా దీవించి ఆశ్రయించి మన అడుగుతున్నాను ప్రభా ఏ బిడ్డ ఏ సమస్యలతో ఉంది ప్రభా ఆ సమస్యలన్నిటినీ తీర్చండి ప్రభా ప్రతి ఒక్క మంచి ఆరోగ్యాన్ని మంచి శక్తిని మంచి బలాలని అనుగ్రహించి మన అడుతున్నాను ప్రభావ వాళ్ళకు నక్కలను అడుగుతున్నాను ప్రభా ప్రభా మీకు ఏ వేళ వందలు నాలుగు ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ మీరు తోడు యేసు క్రీస్తునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రైజ్లాడన్నా మీరు పాట పాడండి చుతు అంద క్రైస్త కీర్త నన్న గన్నయ్య రవేనా నన్ను గణయ్యరవ యేసు నన్ను గణయ్యరవ ప్రభువా నన్ను గణయ్యరవ యేసు నన్ను గణయ్యరవ ప్రభువా ముందు నీ పదరవిందము లందు నిశ్చల భక్తి ప్రేమాను ముందు నిదరవిందము లందు నిశ్చల భక్తి ప్రేమాను పుందిక గజయ రానా పుందిక గజయరావేనా దందమానందమానందమై పొంగగ నను గనయ్య వినాయ నన్ను గనయర వినా ప్రభువా నన్ను గణయ్యరేసు నన్ను గనయర వినా ప్రభువా అద్దులె నటి దురాశాల వివేకినై కుడి అందుల నటి దురాశాలా నవేకి ముదులతో కుయాడీతి మోదులతో నిటామి మోదులతో నిటామి వదయా వదయా వదయ్య తండ్రి నన్ను గణయ్య రవినాయ నన్ను గనయర వినా ప్రభువా నన్ను గణయర వినాయ నన్ను గణయర వినా ప్రభువా కాలముపే కగతించేను గవాళదగవాయేను కాళముపే కగతి గర్వాదులెడదెవయేను ఈ లోకమయసుకే చాలు ఈ లోకమాయసుకే చాలు చాలును జాలును జాలును తండ్రి నన్ను గణయ్యర వినాయ నన్ను గనయ రవినా ప్రభువా నన్ను గణయ రవి నన్ను గణయర వినా ప్రభువా దారుణ సంసారది దరి ప్రోవని కన్నను దారుణ సంసవారాది దరిజూపి ప్రోవని కన్నాను కారణ గురువు లింకెరు వారు కారణ గురువు లింకెరువారు లేరయ్య లేరయ్య లేరయ్య తండ్రి నన్ను గనయ్యరవిన యేసు నన్ను గనయ్యరవిన ప్రభువా ైజ్ లాడ్ మరి ఒకసారి అందరికీ ప్రైజ్ లాడ్ మన మధ్యలో మనోజ్ అంకుల్ మనకు వాక్యం అందిస్తాడు ప్రైజ్ లాడ్ అంకుల్ మీరు వాక్యం అందించండి ప్రైజ్ రాట్స్ నిలబడుతుందా వినిపిస్తుంది ప్రైజ్ చేసుకుందాం కళ్ళు మూసుకోండి సో సుప్రభా పర్షణ ఇచ్చిన అవకాశం నీకు వందాలి సుప్రభ ఎవరు అవకాశం మాకు తన్నం ఇచ్చిండ్రు నీ క్రిప్ ఏంటి క్రిప మాకు ప్రతి కన్ను కాపాడ కాపాడుతున్నాం ఆ కలవరిశులో ప్రభ మా పాప మా శాప మా రోగం మా వ్యసనం మా చెడుతనం అన్ని భరించి నా దీవాణి మూడో దినం తిరిగి లేచి నా దీవాన్ని రత్నంతో కడిగి నిత్య జీవం ఇచ్చిన అందుకు నీకు వందాలే సుప్రభ ప్రతి దినం కుతీ జీవించాలా నీ సన్నిధిలో ఉండి నీలో జీవించాలే సుప్రభ ఈ లోకంంతా కలిసం అయిపోయింది ఈ లోకంతో ఏం పని లేదు లోకంలో ప్రభా చీకటి ప్రజలకు మార్గం నడవాలా ఆ ధన్యత భాగ్యం దయచేసి మీ ఆత్మధరం మాట్లాడి ప్రభా మీరే సహాయం చేసి సైతాన్ని దయ్యాల ఆటగాలు కాల్ చేసి సంవత్సరం నీక పరిం మీరే సహాయం చేసాం ఫస్ట్ నుంచి ఎయిట్ వరకు ఒక్కొక్క సండే చదువు థర్టీ ఫస్ట్ అలా లు ఇక్కడ చూస్తే మన మోసే కొంచెం చూస్తే మోసే ఏర్పెచ్చిన వ్యక్తి అలా లుయ మోషే మళ్ళన ప్రవర్త ఉన్నాడు దేవునికి ఇష్టడుగా విజయతో చెప్పి ఏమన్నాడు దేవుని సేవలో ముందు సాగిపో ఆసక్తి ఉండే మోసేకు ఆసక్తి ఉండే నా ప్రజలకు నేను నా ప్రజలకు నేను అని ఒక ఆసక్తి ఏసు ప్రభు అప్పుడు అప్పటిదాకా ఓ దేవుని తెలుసుకోలేదు ఇద్దరు అభిగుతుడు మన కుటార్తుడే కానీ ఒక ఆయన ఏం చేస్తూ మన్నించిన తర్వాత నీకు అధికారం ఎవరిచ్చి వెంటనే భయం పడి ఆ మోస నా ప్రజలుగానే నిలిపియాలా నిలిపియాలనేది ఒక తపన్న ఆయన కలిగినప్పుడు దేవుడు చూసినాడు అలా చూడండి మనకు దేవుడు చూసేసింది ఆశ చూస్తాడు ఆయన పని కోసం ఆశ చూస్తాడు నీ నువ్వు ఎట్లున్నావు చూడవు ఎంత చదువుకున్నావు చూడవు నేర్చుకున్న ఏం చేస్తా ఆశక్తికి చూస్తాడు ఆయన ఆశక్తి చూస్తాడు విజయతో చూపిస్తాడు పరిస్థితితో చూస్తాడు కానీ దేవుని కోసం ఉన్నతరం కలిగి ఉండాలా మనం దేవుని కోసం కవి ఉన్నతం కలిగి ఉండాలా ఆయన అనామ ఉన్నతం తీసుకురావాలా దావి తంటాడు మనం అందరి కలిగి ఆయన నామం గొప్ప చేద్దాం దావి తీర్థం థర్టీ ఫోర్ లో చెప్తాడు మనం మది కలిగి ఆయన నామ ఉన్నత తీసుకురావాలా అందుకోసం మనకు ఈ దేవుడు ఏరు పచ్చుకున్నాడు కనుక ఇంత ధన్యత మనకి ఇచ్చినాక దేవుడు ప్రతి దినం పొద్దుగాల సాయంత్రం అనే కుత చెల్లించాలా ట్యాంక్ లు చెల్లించాలా ఆయన ప్రేమించాలా ప్రేమించానికి మనిషిని చేసినాడు మనిషి ఏం చేసినాడు కానీ తప్పిపోయినాడు ఆయన మనిషి ఆ తప్పిపోయిన మనిషిని మళ్ళా సరి చేస్తాను ఆయన ఒక మాటగా వచ్చినడు కనుక ఇక్కడ మోసని ఏర్పచ్చిన కం చేస్తున్న కొండ మీద పిలిచినట్ట కొండ అంటే మన దాగు కొండని ఏసు ఆ కొండ మీద పైన ఉంటే నువ్వు చూడగలవు భూ మీద ఉంటే భూలోకంతో సంబంధం ఉంటావు కలిగి ఉంటావు కొండ ఉండ కొండ అంటే సపరేట్ కొండ దాగుకోట అంటే ఇక్కడ మోసే కొండ మీద ఉన్న తడపడకుండా ఏమంటాడు కదా ఓకే చూసినప్పుడు ప్రజలు చూసినప్పుడు ప్రజలు చూసినంట ప్రజల ఓపిక లేదు స్థానం లేదు ఇసారే వరకు నేను పోయినా దేవుని దగ్గర కొన్ని మాటలు చెప్పి నేను వస్తా అంటే ఏం చేసి జ్యూసి వాళ్ళ ఓపిక ఏమైంది కాదు అని ప్రజలు ఏం చేస్తున్నట చూసినప్పుడు చూడండి అవరం దగ్గర కూడొచ్చి ఇది ముఖ్యం చేసాం ఏమంటాడు జ్యూసి ఓపిక లేదు ఈ కాలంలో ఓపిక ఉండి నీకు ఓపిక ఉండాలా ఓపిక స్థానం ఉండాలా అది చూసినప్పుడు ఎవరి దగ్గర వచ్చినట ప్రజలు అరణ్ దగ్గర వచ్చిందా వచ్చి మా ముందర నడుచుటకు మా ముందర నడుచుటేను ఒక దేవతను కరో ఎవరికి చెప్తున్నారు అరుణ్ ను చెప్తున్నారు అరుణ్ చెప్పొచ్చు కదా జీవగల దేవుణ్ణి ఆయన ఎదిగిన వ్యక్తి అరుణ్ అరుణ్ కు అరుణ్ నొడి ఓపిక పోయింది అరుణ్ నొపిక పోయింది కానీ ఏం చేసినాడు అరుణ్ వాళ్ళ మాట అయినాడు కలర్ చూస్తే ఏ శ్రీ చెప్తాడు తీర్థ అంతే కాలంలో వాక్యం అది రాసుకునే దుస్తుల దుస్తుల పక్షంగా నా పక్షంగా దుస్తుల ఎదుగు ఎదురు ఎవరు ఉంటారని చెప్తాడు నా పక్షంగా దుస్తుకి ఎదురుగా ఉంటారని చెప్తాడు ఆ వాక్యం కొంత ఎవరు జ్ఞాపం ఉంటే మీరు జర చెప్పండి అది తీర్థంలో ఉంటే తీర్థం నైన్టీ సెకండ్ ఉంటుంది అక్కడ ఏమంటారు తీర్థనగారంలో చెప్తాడు ఎవరన్నా ఉంటే చదవచ్చు ఈతన నా పక్షంగా దుస్తుల ఇతర విత్తనంగా ఎవరు ఉంటారని చెప్తాడు తీర్థంలో ఉంటది కనుక ఇక చూసే ఏం చూస్తున్నాను మాకు ఒక ముందున్నర తరకు దేవు దేవత కీర్తన కీర్తన తొంభై నాలుగో కీర్తన పదహారో వచనంలో ఉంది బెదారు కీర్తన చీర్తన నైన్టీ ఫోర్ లో సిక్స్టీన్టీ ఫోర్ సిక్స్టీన్ దృష్టిల మీదికి నా పక్షం ఎవడు లేచును లేచును అలా ఏమంటాడు దేవుడు చెప్తున్నాడు అలా లేచును అంటే ను లేచివ్వాలా నిలబడాలా సైత రజను కూల్చేయాలా చదువుకున్నావు సార్ మళ్ళా దుష్టుల మీదికి నా పక్షమున ఎవడు లేచును దోషముధముగా నా పక్షమున ఎవడు నిలిచును నిలిచును హలలుయ్య చూడండి ఎంత మంచిగా మాట చెప్తున్నాడు హలలుయ్య అయితే ఇక్కడ చెప్తున్నాడు ఎవడు లేచును కానీ చేసినాడు అక్కడ అరుణ్ పడిపోయినాడు అక్కడ అరుణ్ చూసాం మగడే ఒక దేవతను మా కొరకు చేయము అసలు ఒక దేవతను మాకు చేయము రప్పించిన ఐగుతుని మాకు రప్పించినోష అనువాడు ఆ మోస అనువాడు ఏమాయను అసలు ఇంత జల్లి చూడండి జీవంగల దేవుణ్ణి మర్చిపోయిండు మోసని మర్చిపోయిండ్రు మోసే దేవుని పక్షంగా ఉండి ఎంతో ప్రయాసపడి ఎన్నో చూచికలు చేసి ఆ దేవుడు పంపినక ఆ మాట్లాడి మాట్లాడి తీసుకున్నాక జీవంగల దేవుణ్ణి మర్చిపోయిండు మోషని మర్చిపోయింటారు అది ఈ లోకం బుద్ధి ఎట్లయినా కదా ఈ లోకంలో సాహసం ఉంటే మర్చిపోతారు దేవుని సాహసం ఉంటే మర్చిపోరు అది దేవుని ఒక రుషి చూసేవాడు ఎప్పుడు మర్చిపోడు ఏమాయనో నాకు తెలియదు అతనితో చెప్పి మాకు తెలియదు నేను అందుకు ఆహార అందుకు ఆహార్యూ భార్యలకు మీ కుమారులకు మీ చెవులో ఉన్న కదా పెట్టుకుంటారు కదా చెవులో పెట్టుకున్న అన్ని బంగారం తీసి నాకు ఈడి మోష చెప్పని చెప్పొచ్చు కదా అరే ఉండండి ఓపిక పట్టండి మనకు దేవుడు వస్తున్నాం కదా నీకు అదేం చేస్తున్నావు ఆ ఖర్జులా మరునాడు లేచి బుద్ధుని లేచి అర్పించింది జూడు అంటే ఒక దూడ చేసుకొని సమాధాన బలు అంటే మీకు ఏం కావాలా ఏదో కావాలా ఏదో కావాలా ఏదో సెలబ్రేషన్ కావాలా ఏదో కావాలా అని ఏం చేస్తున్న లేచింది బుద్ధుని లేచిన కాయికలు ఏం జరిగిందంట సమాధాన బలు అర్పించి అప్పుడు జనులు తినటప్పు త్రాగుటపును కూర్చొండి అలా అప్పుడు జనుడు తిను తాగుతుడు కూర్చొని ఇప్పుడు చెప్తున్నాడు దేవుడు చూసి మోసతో మోసేతో మాట్లాడుతున్నావు మోసేతో దేవుడు మాట్లాడు అలా దిగు వెళ్ళము ఇప్పుడు ఏమంటు దిగు ఎల్లుము అలా మోసతో మాట్లాడుతున్నావు మోసే నువ్వు నా దగ్గర కదా ఇప్పుడు దిగు ఎల్లుము నువ్వు నువ్వు రప్పించిన ప్రజలు చెడిపోయి అలా చూడండి ఎంత దుఃఖంతో చెప్పవు నువ్వు రప్పించిన ఐగుతుంచి ఈ ప్రజలు చెడిపోయి అలా లియ జీవితం విగ్రహాల్లో చెడిపోయింది దేవుని ఆత్మ ఇప్పుడు బి అల్లాడుతుంది అలా లియ అయితే ఏమంటాక ఎనిమిది నేను వారికి నేను వారికి నియమించిన త్రువ నుండి నేను నియమించిన త్రువని త్వరగా తొలగిపోయి తమ కొరకు పోసిన దూడను తన పూతకు పోసిన దూడను చేసుకొని చేసుకొని దానికి సాగిలపడి దాని సాగిలపడి బలి అర్పించి బలి అర్పించి ఓ ఇజ్రాయేల్ చెప్పుడు చూడు అలా చూడండి ఇంత సేపు లో దేవుడు చేసిన అద్భుతములు ఎంతో కార్యం చేసినా వాళ్ళు ఏం చేసినా మర్చిపోయినాట అలా లుయ్యా అప్పుడు మోస్ట్ మన చూసి దిగి వచ్చిన కోపం వచ్చిన హరోన్ కి చెప్తాడు అక్కడ చూస్తాం ఇంకేంటి రాజ్యగంధం చూద్దాం రాజ్యగంధం ఫస్ట్ కింగ్స్ ఇక్కడ చూస్తాం మనం ఏలియా అక్కడ ఆ ప్రజలు చెప్తాడు మీరు బయలు బయలుదేరుత పక్షంగా ఉన్నారా నేనైతే యుహో పక్షంగా ఉన్నాడు అంటాడు ఏలి ఇక్కడ చూస్తాం మనం జనులందరి దగ్గరికి వచ్చి ఏలియా చిన్న దగ్గర దగ్గర వచ్చి ఎన్నాల మటుకు ఎన్నాళ్ళ మటుకు మీరు రెండు తలంపుల మధ్య రెండు తలపు మధ్య తడబడు అలా చూడండి ఈ కాలం ఏంజీ రెండో తలుపులగా అలా అంటే రెండు కాల రెండు పౌడో పడవలో ప్రయాణం అలా అంటే ఎన్నాళ్ళకు మీరు రెండు తనపు కలిగి ఉంటారు ఈ ఈ లోకముట తలుపు దేవున అంటే సగం సత్వం స్వహార్థం ఏలియా చూస్తున్నాడు ఎన్న తలుపు ఎన్ని ఎంతవరకు కలిగి ఉంటారు మీరు మనకి ఇక్కడ ఏలియా చెప్తున్నాడు చెప్పి అప్పుడు దేవుడు మనం చూస్తాం ఈ భాగంలో ఏలిగా ప్రార్థేసి అక్కడ అపహాసం చేసి ఏలి ఏం చేస్తాడు ఏలిగా ప్రార్థిస్తే దేవునికి అగ్గి వచ్చి ఆ బలిపీఠం ధరించినాక అందరి దేవుని జీవితంలో విగ్రహాలు కనిపిస్తున్నాయి చెప్పాలా అలా క్రైస్తవ జీవితంలో విగ్రహాలు మనం చూస్తాం మనం చూస్తాం కదా ఇక్కడ చూస్తాం మనం ఆ ఎయిట్ ఇయర్స్ పిల్లగాడు మనం ఏం చేస్తాడు మందిలో అన్ని విగ్రహాలు పలగొట్టేస్తాడు జోష చూస్తే అన్ని క్లీన్ చేస్తాడు కానీ ఈ మనం సేవ ఆ క్లీన్ చేసే దుస్తుతరంలో మన పక్ష దేవుని పక్షంగా ఉంటే మనం క్లీన్ చేయాల అయితే ఇక్కడ ఏమంటాడు ఎన్నత దేవుడు అయితే దేవుడు అయితే ఆయన అనుసరించాలి బయలు దేవత అయితే బయలు దేవత ఉంటే ప్రకటన చేయాలి ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరము ఇయకపోయి ఎందుకు వాళ్ళు ఇవ్వకపోయి వాళ్ళ చీకట్లో ఔద్ధంలోనే నోరి పిలేరు వాళ్ళు ఔద్ధం ఉన్నప్పుడు వాళ్ళు నోరి పలేరు వాళ్ళు కనుక అస్తం అస్తమయ నైవేద్యము అర్పించే సమయం నా అస్తమైన నైవేద్యంలో ప్రవక్త ఏలే దగ్గరికి వచ్చి ఇలాగ ప్రార్థన చేబ్రహామి ఈ సాకు అబ్రహామి సాకు ఇజ్రయేల్ దేవా ఇజ్రాయల్ దేవా ఇజ్రయేల్ మధ్య నీవు ఇజ్రేల్ మధ్యను దేవుడై దేవుడై ఉన్నావు అని అనుయ ఆయన జీవుల దేవుడై ఉన్నాడు ఇంకేమంటుంది కదా నేను నీ సేవకుడై ఉన్నా నేను సేవకుడ ఉన్నాను కార్యముల కార్యమూ నీ సెలవు చేత చేసి ఈ దినము కనుపరిచి కనపరిచము ఏది అట్లా ప్రాధ ఏం జరిగిందంట యోహోవా నా ప్రార్థన ఆలోకించ నా ప్రార్థన ఆలోకించము నువ్వే దేవుడు నీ హృదయం తిరుగు హలో ఏమంటాడు ఏమంటాడు దేవుడు చెట్టు తిరుగు మనం చూస్తాం ఇది మీద ఏమంటాడు ఇది మీద చూస్తు కదా వాళ్ళు నీ తట్టు తిరగని వాళ్ళు నువ్వు చవాళ్ళ మీ దగ్గర కలుషమైంది కనుక జనలకు తెలియజేయనట్లుగా ప్రార్థన అందించతడు ఇలాగ ప్రార్థన చేయ ఇలాగా ప్రార్థన చేయగా యహో అగ్ని దిగి యహో అగ్ని దిగి దహన బలి పశువుని ధన బలి పశువుని మనను బుగ్గి బుగ్గిని బుగ్గిని దహించి కందకం అందు కందకములను ఆరిపోయింది చూడండి హలగా ఏం చేసిందంట అన్ని కట్టెలు ఉంటెను కందకన అంత క్లీన్ చేసిపోయిందంట జీవును తన ధైర్చి కథ ఆయన ఆయన అగ్నిలో ఇండిషన్ ఏదో ఉత్తరం ఇచ్చి ప్రార్థనగా జాబ్ ఇచ్చినట్ట ఎందుకంటే మనం మీ లోకం మనం దేవుని పక్షంగా ఉన్న చెప్పాలా మనం చెప్పాలా ఏసు ప్రభు తన సేవలు చెప్తున్నాడు యుహన్స్ వార్త ఇక్కడ చూద్దాం ఇక్కడ ఏది అట్లా చెప్తూ యుహాన్స్ వార్త అవి చెప్తాడు యువన్స్ వార్త నాలుగో అధ్యాయం ట్వంటీ చూస్తాం జివన్ చాప్టర్ ఫోర్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మా పితరులు ఇక్కడ చూస్తే మనం చూస్తాం ఈ భాగం మనకు ఎందుకనే ఉంది ఏ సుప్రభు ఏం చేస్తుంది ఒక ఇస్త్రీకు ఆశ ఉంది నీకు ఆశ ఉంటేనే దేవుడు పరిశుదా ఇస్తాడు నా తండ్రి ఏంటి ఆసక్తి బస్తుంది బస్తుంది అంటాడు ప్రభు నీకు ఆశ ఉంటే తప్పకుండా అయినాన్ని పరిగెత్తి వస్తాడు నీకు లేదు నువ్వు నోటిన్యూ ప్రాదస్యం ఎప్పుడు నీ ఉద్యమం ఆయన కోసం వాక్యం కోసం పరిశుభాత కోసం తెలిసి అప్పుడు వస్తాడు నేను చూస్తే ఒక సిస్టర్ ఇక్కడ లేట్ ఇయర్స్ అయింది ఎప్పుడు ఎక్కడ ఉంటే మనం బలం పెట్టిపోయినట్టుంది ఇక్కడ రక్షణ పొంది ఇప్పుడు దాకా ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఉంది ఇప్పుడు దాకా పరిశుధాత్మ పొంది పోతీ సంఘం పోతి వచ్చి పోసి పోతూనే ఉంటాయి ఏం చేస్తారంటే కోనుకునే పోనుకోండి చాలా మంది సంఘంలో పరిశుధాత్మక చెప్పారు అని చెప్పాలమ్మని పరిశుధాత్మలు దేవుడు చెప్పాలా చెప్తేనే వాళ్ళకి చెప్పాలా ఇంకా ఆసక్తిలో ఉండాలా అప్పుడు దేవుడిని దగ్గర వస్తాడు ఇక్కడ చూస్తే దేవుడు ఏం చేస్తున్నాడు ఒక స్త్రీకు పర్వత ముందు మా పితలు ఈ పర్వతం ముందు ఆరాధించి కానీ ఆరాధించిను కానీ ఆరాధించవలసిన స్థలం లో ఉన్నదని మీరు చెప్పు చెప్పుని ఇక్కడ చూస్తే యేసు ప్రభు ఎట్ల గుర్తుపట్టింది యూధ గోత్రం అని ఎట్లా గుర్తుపట్టింది ఆయన కనిపిస్తే యూధ ఎటు అట్లా ఉండి ఆ బాధ్యత నిలబడి ఉన్నాడు ముందనే పోయి రాక ముందు మనం చూస్తే ఈ భాగంలో ఆమె ఆశ ఉంది అలాది ఆయనకు ఆశ ఉంది కానీ కనుక ఆ యేసుప్రభ పరిగతి ఆ సమరిస్తాడు ఏసుప్రభు పరిగతి ఆ సమరిస్త రాలేదు ఎప్పుడు నువ్వు ఆశ ఉంటే దేవుడే నీ దగ్గర వస్తాడంట రాసుప్రభ అంటే భాగంలో చెప్తది ఇక్కడ జీవితం ఈ భాగంలో ఆమెతో ఇట్లా నేను అమ్మ ఒక కాలం వచ్చిన్నది అమ్మ ఒక కాలం వచ్చిన్నది ఆ కాలం ఆ కాలమందు ఈ పర్వతం మీద ఈ పర్వతం ఎరిశలంలో నాయనను మీరు తండ్రిని ఆరాధించి ఆరాధించారు అలా ఏమంటారు తండ్రి కోసం చెప్తాం నా మాట నమ్ము అంటే వాళ్ళు పర్వతంలో ఆరాధించే వాళ్ళు ఎరిశీలంలో రెండుకు చెప్తున్నారు అక్కడ పర్వతం ఎరిశలం నా మాట చెప్పమ్మా ఆ కాలం వస్తుంది నా మాట నమ్మమ్మా అని చెప్తున్నాడు అయితే ఏమంటారు కదా మీరు మీకు మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు అలా మనం చెప్పగలమా ఇట్లా అలా లోకం అంతా తెలియని దాన్ని ఆరో క్రైస్త సంఘం తెలియని దాన్ని ఆరోస్థాయి అలా లుయ్యా కానీ ఏమంటారు మీరు తెలియని ఆరోజిస్తున్నారు ఏమంటారు కదా మేము మాకు తెలిసిన దానిని ఆరాధించ మేము తెలిసిన దాన్ని రక్షణ యూదులలో నుండి యువడని రక్షణ స్వార్థ రక్షణ సందేశం రక్షణ యూదు నుంచే అయితే యథార్థంగా ఫస్ట్ ఏమంటారు రక్షణ వస్తుంది నువ్వు తీసుకోవాలా యథార్థంగా ఉండాలా యథార్థ ఆరాధించేవారు ఆత్మతోను ఆత్మతోను సత్యంతోను ఆత్మ పడుకోనికి సత్యం బయలుపడుతుంది తండ్రిని ఆరాధించుకోవాలను ఉచితున్నది ఇక్కడ చూస్తుంది మన ఆత్మ సత్యం తండ్రి ముగ్గురు చూస్తాం మనం ఇక్కడ ముగ్గురు ఉన్నది మనం చూస్తాం అలా ఇప్పుడు వచ్చేది అది వచ్చే ఉన్నదమ్మా తను తను ఆరచేవారు కోరుతున్నాడు హలలీయ తండే కోరుతున్నాడు ఏ సు ప్రభు కోరుతున్నాడు హలలియ తండ్రి అట్టి వారే కావాలనుకుంటున్నాడు అట్టే చెప్తున్నాడు అయితే అక్కడ ఏమంటుంది అక్కడ దేవుడు ఆత్మ కనుక దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆయన ఆరాధించేవారు ఆత్మతోను ఆత్మతోను సత్యంతో సత్యను ఆరాధించవల ఆరాధించవలను ఆ స్త్రీ ఆయనతో ఆయనతో క్రీస్థానబడిన మెస్ ఈ వాక్యం ఒకరు జనం ఈమెకు ఆశ ఉంది కదా మెసేజ్ వస్తే నేను వినాలా మెసే నేను చూడాలా మెసేజ్ వస్తే నైక్ మాట వినాలా అది చూస్తాం కదా ఏసు ప్రభు సేవలో మరియా మార్తా పోయినాక మార్తా ఈ లోకం సంబంధి కనుక ఇస్తారా కొన్ని మరియా వచ్చింది మళ్ళా ప్రభు ఎప్పుడు దొరుకుతలేదో ఇప్పుడు ఏం చేస్తున్నాం వాక్యం ఉంటుంది ఆశ ఉంది నా ప్రభు వచ్చింది నా ప్రభు దగ్గర కూర్చొని పాద మంచిగా వినాలా అన్ని మిలాలా కానీ ఏమవుతుంది ప్రభునికి చింతా లేదా మారతా మారతాను అదే విచారణకి విచారం కలగండి ఉత్తమని పూనుకుంది కనుక ఆమె క్రీస్తు అనప్పుడు మెసే వచ్చిన నేను ఎరుగుతున్నా ఆయన క్రీస్తున్న మెసే నేను మాకు చెప్పాను చెప్పాను ఈ పురుషుడు అనదయ్య మీకు ఆశ ఉంది ఆశ ఉంది యేసు ప్రభు మీ దగ్గర వచ్చినాడు అనదయ్య పరిగెత్తి వచ్చి ఏమంటాడు యేసు ప్రభు య నీతో మాట్లాడుచున్నా వచ్చున్నా నేనే నేనే చెప్పాను అలాది ఆమె గుండె నేమేసి ఆమె గుండె పలికిపోయింది కుండ చూడ కుండా అంటే ఆయన జీవితం పాత జీవితం మనం చూస్తాం పాత జీవితం చేసి అన్నీ పోయి అయితే ఇక్కడ చూస్తే అపోష్ణ కాలం నాలుగో ధ్యానం నాలుగు అపోష్ణ కాలం ఫోర్ చాప్టర్ చూర్ల చూడాలా మరి ఎవని వలన రక్షణ కలగదు ఈ నామం అనే మనము రక్షణ పొందవాలి చూడు సెవెన్త్ సెవెన్ ఏడవచ్చిన వారు పేతుర్ను పేతురు అని యోహాన్ని మధ్య నిలువ పెట్టి ఇక్కడ పేతురు యోహన్ ఏం చేసిందంట దేవుడు వాదనకు అద్భుతం చేసిండు యర్శనంలో కుండ లేపినాక వాళ్ళు పట్టుకున్న పట్టుకున్న వాళ్ళిద్దరికి నడుమిట నిలబెట్టి ఎవరు వారు పేతురు యోహాను మధ్య నిలవబెట్టి మీరు ఏ నామము చేత ఏ బలము చేతూడండి ఏ బలం చేత ఏ నామం బట్టి వాళ్ళ గుర్తుపట్టిండు ఏ బలం చేత ఏ నామం బట్టి దీన్ని చేసి తిరడు చేసింది తిరగా అంటే కుంటాడు నేసినా ఏ నామం చేత ఏ బలం చేత ఏ నామం చేస్తా ఆ కుంటలు వేసి నడుస్తున్నకో కనిపించినట అంత తలకింద అయిపోయింది ఈ పుట్టికడ కుంటాడు ఎట్లా నడిచిడు ఏ నామం చేత ఏ బలం చేత మీరే ఈ కారణం చేస్తుంది మీరు ఆశ్చర్యకారం జరిగించింది రోజు రావాలా ఆయన విచమడుకోవాలా వెళ్ళిపోవాలా ఆయన జీతం అంతా ఆయనవి ఎప్పుడు ఆయన జీతంలో అడుకోలే నా జీతం కానీ ఒక కారణం వచ్చింది పేతులు అక్కడ పోయినాక ఏం చేసిందంట మా దగ్గర ఎన్ని బంగారం లేదు లేచి నజలు వేసిందో లేమంటే వాళ్ళ అక్కన అందరంతా అక్కడ అందరూ ఆశ్చర్యపడిపోయిండు అక్కడ యూదులు అందరూ పేతులు పరిశుద్ధాత్మతో నిండిన వాడై పేతులు పరిశుద్ధాత్మ నిండి ఇట్లా నేను ఇట్లా నేను నోరిపి ఇట్లా నేను హరలియా పశులాపు నింపి పేర్ ఇలా నేను ప్రజల అధిక అధికారులారా అక్కడ అధికార వల్ల నడుమిట్లో పెట్టినట్ట ప్రజల అధికారులారా పెద్దలారా ఓ పెద్దలారా ఈ దుర్బోధననికి చేయబడిన ఉపకారం హలలియా కుంటోడు దుర్బోధనకి చేయ ఉపకారం బట్టి వాడు దేని స్వస్థత పొందనని దేని స్వస్థత పొందేనని నేడు మిమ్మల్ని విమర్శించున్నాను మేము విమర్శిస్తున్నాను మమ్మను విమర్శించున్నారు కానీ మమ్మల్ని మీరందరూ ఇజ్రాయేల్ ప్రజలందరూ ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోనవలసినది ఏమనగా తెలుసుకోమని మీరు సిల్వ వేసినట్టు మీరు సిల్వ వేసినట్టు మృతిలో నుండి మృతులో నుండి దేవుడు దేవుడు లేపి లేపలని నజరుడైన ఏసు క్రీస్తు నామనిజుకి స్వస్థత పొంది నజరేసి స్వస్థత పొంది మీ ఎదుట నిలిచి నిలిచి ఉన్నాడు హలలు ఆ నదిరనే ఏ నామడి సొసవడి ఈ నిలబడి ఉన్నాడని ఆ పెద్దలు అందరికి అక్కడ వాళ్ళందరూ వింటున్నారు అక్కడ నడుమిట్ అందరు గుంపుంపు ఇల్లు కట్టువారైన ఇల్లు కట్టువారైన మీరుకరించిన మీరు తునీకరించిన రాయి ఆయనే ఆయనే ఆ రాయి ఆ రాయి మూలకు తలరాయి అది ఇప్పుడు ఏమైంది మూలకు అది తలరాయి అని చెప్తున్నారు మరి ఎవని వాళ్ళు నా రక్షణ కలగదు ఎవరి నా రక్షణ కలగదు ఈ నామమునే మనకు మనము రక్షణ పొందవాలి ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడినా ఆకాశం కింద ఈ మనుషులకు ఇవ్వబడినా మరి ఏ నామమునా ఏ నామంలా రక్షణ పొందలేము నేను చెప్పిన వారు పేతురు వ్యూహాన్ల ధైర్యమును చూసిన అసలు పేతురు వ్యూహాన్ల ధైర్యం చేసి నీకు మీద చూడాలా అలా లుయా పేతుల ధైర్యం ప్రభుక ధైర్యం ప్రముఖ పరిశుద్ధాత్మ కార్యం నీళ్ళు చూడాలా చూడాలా చూస్తే వాళ్ళ గుండెలో ఏం చేయాలా ఆ వాక్యం పోయి గుసుకొని పోవాలా అలా లుయ అయితే ఇక్కడ చూసే పేతులను ధైర్యం చూసి చూసినప్పుడు వారు విద్య పామరులని విద్య లేని పాముని గ్రహించి గ్రహించి ఆశ్చర్యపడి ఆశ్చర్యపడి వారు ఉండిన వారిని గుర్తుపట్టి హలది ఆ విద్య లేని అని విద్య లేని ప్రావాణం గుర్తుపడుతుంది మళ్ళీ క్రైస్తుల ఎందుకు గుర్తుపడతలేరు రెండు తరపు కలిగి ఉన్నారు వాళ్ళు ఈ విద్య లేని ప్రావాణులకు దేవుణ్ణి ఏ సునామం బయటపడుతుంటారు తంది పరిశుద్ధాత్మను నామంలో పోమంటే సైతం పోదు నువ్వు నామను పోమంటే పోదు పో సైతానం పోదు ఏసే క్రీష్ నామల ఫలితంలో పోతుంది సైతాన్ ఏస రత్నం ద్వారా భయపడతాయి ఏసు నామంలో భయపడుతుంది నువ్వు తండ్రి కుమార పరిశుదాత్మ పోవమంటే గుర్తుపడుతుంది ఆ ఏసు బ్రహ్మనామను గుర్తు లేదు నాకు తెలుసు నీకు నువ్వు నేను తెలియ గుర్తును అంటది సైతాన్ ఆ ఏసు నామే కనుక ఆ పేతుకు సదురాని తెలిసింది తండ్రి కుమార పరిశుదాత్మ అంటే ఆ తిరేక దేవుడు ఏస క్రీష్ నామం పాపశమంతం ఏసుకి నామాపం ఎందుకు సదురాని వాళ్ళు గుర్తుపడుతుండ్రు ఏ సునామం కానీ ఇంత సోదలు గుర్తుపడుతుంది అని వీళ్ళకు ఇప్పుడు మనకు ఈ అది బయలుపరచేది స్వీకరిస్తే నీకు నీకు సర్వస్వద్ధం ఇంకా ఇంకా నీకు బయలుపరచబడి అయితే ఇక్కడ నుంచి అపుస్త కారం సెవెంటీన్ మనం సెవెంటీన్ సెవెంటీన్ పదహారు చూద్దాం మనం ఇక్కడ పౌలు జీతంలో చూద్దాం మనం సెవెంటీన్ పదహారు పౌలు ఏదో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా అక్కడ పౌలు దేవుని ఆత్మ ఏదన్నా నడిపించినట తన సేవ కోసం పౌలు సేవలు వాడబడుతుండ్రు దేవుని ఆత్మ ధర నడిపింపబడుతున్నారు పౌలు ఏదో కనబడు అక్కడ దేవుడు ఏమంటారు నువ్వు అక్కడ నడిపించిండు దేవుని పౌలు ఏదోన్నో కనబడగా ఆ పట్టణం విగ్రహములతో నిండి చూసిన అలా జీవుడు అండి ఆ పట్టణం అంతా విగ్రహంలా విగ్రహంతో నిండి నిండి ఉండదంట పట్టణం అంతా విగ్రహంతో నిండి ఉండట ఇప్పుడు చూస్తున్నాం కదా ఎక్కడ చూస్తే మనం చూస్తే యూట్యూబ్ లో చూస్తే ఎక్కడ వస్తే విగ్రహాలు ఎక్కడ చూసే వాక్యం చూసే విగ్రహాలు ఎక్కడ చూసే విగ్రహాలు ఆ విగ్రహాలు గ్రం చేసా ఎవరు పౌల వల్ల మనకు చెప్పాలా అమ్మా మీ తెలియని ఆరాధిస్తున్నావు చెప్పగలరా దేవుని కోసం నిలబడు చెప్పేది నువ్వు కాదు ఏసు చెప్తాడు దేవుని వాక్యం కరంగా చేస్తుంది దేవుని వాక్యం ఏం చేస్తుంది అగ్గిలాంటి వాక్యం అది ఏం చేస్తుంది ఆ పట్నం విగ్రహంతో నిండి ఉందంట రాయిస్తుల సంఘంతో విగ్రహంతో నిండి ఉంది ఇది చెప్తే నేను చెప్తాను ఇక్కడ చూడు ఆ కాలంలో నీ కాలంలో జరుగుతున్నాయి ఎక్కడ చూసే విగ్రహాలు ఎక్కడ చూసే విగ్రహాలు అది ఏ గురించి చేసుకోద్దని దేవుడు నా కళలో మాట్లాడినాడు నేను తప్పనికో దేవుడు ఉండకూడదు నీకు మొద్దుది మొదటిది వచ్చినప్పుడు వార్సం పొందేలే పనుకలో దర్శనంలో ఆకాశం తెరబడి దేవుడు పై నుంచి మాట్లాడుతున్నాడు నేను తప్పని ఇంకో ఏ దేవుడు ఉండడు నేను రోషం కల్ అప్పుడు మాట్లాడటప్పుడు ఎందుకో కళలో నాకు ఇట్లా ధైర్యం వచ్చింది ఆయన మాట్లాడే ధైర్యం వస్తుంది అప్పుడు నుంచి చేసుకున్నా ఒక ఇంట్లో మీటింగ్ పెట్టినాం విమ్లాని ఇంట్లో మీటింగ్ పెట్టినాం మీటింగ్ పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో ఒక ఫోటో ఉన్నది ఆమె దేవుడి గారు చేసిన ఫోటో నుంచి ఒక దైవం వచ్చి పోతున్నాట తెలుగుదేశం మీటింగ్ జరుగుతూ ఉంటే ఇట్లా ఇట్లా ఆస్తిస్తో చెప్తుంది నాకు ఇట్లా బస్ దర్శనం ఆ ఫోటోలో వచ్చి దైవం పోతుంది బ్ర మళ్ళీ ఏం సార్ ఇంకా చెప్పినాగా ఏంది నువ్వు ఏమో మన దేవుడి నుంచి తీసామంటాడు దేవుడు ఆత్మస్వరూప కనుక ఆత్మసత్వం ఆర్హించాల తీసేసి ఇంకో సిస్టర్ ఇంకా మీటింగ్ పెట్టినాం సంగం పోతుంది కేసు పురో పోటీ క్యాండిల్ పెట్టి ఉపాసన ఉంటుంది ఆమె ఎన్నో సార్ చెప్పింది ఎన్నో సార్ చెప్పిండ్రు పాస్టారాన్ని సిస్టర్ నీకు మన జీవం కావాలా నీకు ఏం కావాలా ఏం అంటే దేవుడు నిన్ను ఎక్కడ కనిపిస్తున్నావు ఎక్కడ వాక్యంలో ఉండదు సార్ ఆయన ఆకర్షణ అంతా పైన ఉన్న దేవుడు వెంటనే తీసి పని వచ్చింది ఆమె తీసిపోను మార్గం సంక్షణం పొందింది అప్పుడు వాళ్ళ జీవితంలో ఏం కారణం జరిగింది వాళ్ళ భర్త బాగా గుట్టుగా తాకుంటే దాని తర్వాత వాళ్ళ భర్త కాలంలో పెట్టిన ట్వంటీ థౌసండ్ పడిపోయి ఇల్లు ఉండే నీళ్ళబడి మెసేజ్ పెట్టి రేగులు వేసి నీ మళ్ళా అంతా చేసి ఫాల్ చేస్తే వెళ్తేనే వాళ్ళ కుటుంబంలో మంచి కార్యం జరిగింది అసలు నా ఆత్మ పరిశానం పరుచుంది ఇప్పుడు చూస్తే నా ఆత్మ ఏం ప్రభావం ఏంది నువ్వు జీవం కదా దేవుడు అక్కడ చూస్తే ఆయన ఆత్మ ఏం చేస్తున్నా పరిపాలన పడుతున్నా కుట్టుకుంటున్నా పేతులు దేవుని ఆత్మ పుట్టుకుంటుంట అయితే ఏముంటున్నా కాబట్టి సమాజ మందిరంలో సమాజ మందిరంలో యూదులతో యూదులతోనూ భక్తి పరులైనా అక్కడ ఉన్న కొన్ని యూదులు ఉన్నారా భక్తి పరులైనా వారితో ప్రతి దినము ప్రతి దినము సంత వీధులో తను కలుసు సొంత వీధిలో మనం చూసే వీధిలో చెప్పాలి అక్కడ చెప్పాల సొంత వీధిలో ఈ లోకమంతా సంత వీధిలో ఒక మార్కెట్ ప్లేస్ ఇది ఏంది వారితో తరకించు వచ్చే వారితో తరికించి వచ్చేను పౌలు ఏపీ కురియలలో ఏపీ కురియలో స్థాయికులలో స్థాయికులు కొందరు కొందరు జ్ఞానులు అతనితో వాదించింది అలలియా ఈ లోకం జ్ఞానం ఏమైనా తరకవాదం జ్ఞానులు ఏం చేస్తున్నాయో తరకవాదం పౌలుతోని అల్యా ఈ లోకం జ్ఞానం వేదతనం ఉంది కనుక పౌరు కొందరి వదరబోతు చెప్పు ఏమిటని చూడండి మన ప్రభుకి చెప్పింది కదా మన ప్రభుకి చెప్పిండు ఈయన ఒకరు దయ్యం వాడు ఈ లోకం జ్ఞానం చీకటి జ్ఞానం ఇట్లనే మనం మీద ఏం చేస్తుంది నిందం ఓపుతూనే ఉంటది అక్కడ చెప్తూనే ఉంటది పౌలు జీతంలో ఇది ఈ ఉగరబద్దు చెప్పింది ఏంది అతడు ఏసుని గురించి ఏసు గురించి పునరుద్ధానమున గురించి అలది మన సేవ యేసు గురించి పురుధానం గురించి ప్రకటించిన గనక అలది మనం ఏసు గురించి పృదా నుంచి ప్రకటించిన కనుక మరికొందరు మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించున్నాడని చెప్పుకోండి అలా ఏం చెప్తున్నాం కొందరు ఏం తెలియకుండా అన్ని జను అన్ని దేవతలు కొందరు తప్పు అర్థము చేసుకోండి అక్కడ అంతట వారు అంతట వారు అతన్ని వెంట పెట్టుకొని అంత అరే యూపగు అరే యూపకు అను అను సభ ఎద్దకు తీసుకొని తీసుకొని ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకోండి ఈ బోధ ఏంటన్నా ప్రతి దినం నూతన ఉంటది అతి ఇంటే ఇనాలా ఇనాలా ఇనాలా ఒక్కసారి రెస్ట్ రెస్ట్ తగ్గిందనుకో ఇంకా ఋషి మీరు దావిది కుమార్ చెప్తారు కదా నాకు ఈ వాక్యం గుండెతున్నాక దాంతోనే మధురమైన దావిత్ దావిది ఋషి చూసుకున్నాడు అపోస్తులు ఋషి అపోస్తులు ఎవరు విగ్రహాలు పోల్చేసిం వాళ్ళు అపోస్త ఏ విగ్రహం లేదు ఎక్కడ పోయినా నిలబడి చెప్పిండ్రు ప్రజలే వెంటనే వచ్చింది వాళ్ళు వెంట వచ్చిండి ఇక్కడ చూస్తాం పౌలంటే కొంతమంది వెంట వచ్చిండ్రు ఎక్కడ మొన్న నిలబడి చెప్పండ్రు వాళ్ళు చెప్పేది కాదు ప్రస్తుతాత్మ వాక్యం చచ్చిండ్రు తలకింద అయింది వాళ్ళు ఈ లోగ తలకింద చేసిన వరకు వచ్చిండ్రా ఇక్కడ దేవుని ఆత్మ వాక్యం కానీ ఉంటది అలా పాట పాడతాం కదా నమ్మితేనే మంచి కాపరి ఏసయ్యా నీవేనా గొప్ప కాపరి అలా లియలే ఏ తుఫానే నా నామంకు తాకలేదుగా తుడి గాలిదే ఏం చెప్పాలి నా నామం తాకలేదా నా నామంలో ఏసినగా నన్ను ఎవరు ఆపలేదుగా అలాది ఎవరు ఆపలేదుగా నడిచేది కాదు ఆ క్రీస్ నడిపిస్తున్నారు అలాది ఎప్పటిస పౌలు క్రీస్ నడుస్తుంది ఈ రోజు మనకు నడిపిస్తున్నారు వెళ్తున్నారు వాళ్ళ మనం నడిపి తల కింద చేయాలా వాళ్ళ అలా ఇదేంటి క్రైస్తవ సంఘం తగ కింద కావాలా ఇంకేమంటారా కొన్ని కొత్త కొత్త సంగతులు మా చెవులకు వినిపించిన్నావు అలా ఈ రోజు ఏమైంది ఇంత ముందు మేము ఈ లోకం మీద మా చౌంది అంతా మూసిపోయింది ఇప్పుడు మా చోవిపోబడేది కొత్త సందులు మాకు వినబడుతున్నాయి కనుక వీటి భావమేమో వీటి భావం ఏందో తెలుసుకోరుచున్నా మనల్ని ఈ వాక్యం ఒక్కసారి ఆకరించింది అనుకో తెలుసుకోవడానికి మనం చూస్తాం మనం చూస్తాం ఇక్కడ టైం బి మనం సజ్జన్ చేసుకోవాలి కనుక ఆ ఫిలిప్ పోతున్నాడు ఏరంలో పోయి నష్టం కనుక వస్తున్నాడు సంతోషం లేదు కానీ బైబిల్ చదువుతున్న సంతోషం లేదు కనుక ఆ రథం గురించి వస్తుంటే నువ్వు సౌద్రులు గ్రహించవా చెప్పేవారు గ్రహించలేను కదా కానీ లేఖనం మన గొరపిల గురించి వివరించి చెప్పే వరకు ఎప్పుడైనా బాప్తం సంతోషంగా పోయి ఉంది వేస్తున్నావు తెలిసినాక ఆ నీళ్ళలో బాగునీలలో ఇద్దరు దిగి బాప్తం తీసుకున్నా ఆయన ఏం చేస్తే సంతోషం వెళ్ళిపోయినట్టు అప్పుడు దాకా ఎలిచడం పోతుండే సంతోషం లేదు ఏం లేదు ఏమో తిరిగిపోతుండే కానీ దేవుని ఆత్మ విలీప్ నడిపించి ఆ కల్పించి ఏం చేసింది వెంటనే ఒక ఆత్మ ఈ కారణం మనకట్లా జరగాల అలా అది వాక్యం దానం చేయాలా పరిశుధాత్మ కారణం జరగాలి ఏ ఇంట్లో పోతే పరిశుధాత్మ కం ఏ ఇంట్లో అడుగు అక్కడ బంధుకాలు తెగిపోవాలా కానీ అడుగు పెడితే బంధుకాలు ఏ ఇంట్లో పోతే సంతోషం వాళ్ళు నీ ముఖం చూస్తే సంతోషం ఉండాల అంటే నీ ముఖం అంటే నీ యొక్క దేవుని ఒక చూస్తే దేవుని మహిమ ఇంతమంది వస్తుంది పాస్ వస్తుంది చూస్తే సంతోషం కనిపిస్తుండే అది వాళ్ళకి దేవుడు దేవుని ఒక సంతోషం కలుగుతుంది సంతోషం వాళ్ళ అడుగు పెడితే బంతకాలు తగ్గిపోవాలి అక్కడ కష్ట దయ్యాలు తగిపోవ పారిపోవాల కష్టం తగిపోవాలా కానీ అడుగు పెడితేనే ఈ అపసరం జరిగింది దయ్యాలు పారిపోయినాయి తగ్గిందైపోయింది ప్రజలు కానీ ఇప్పుడు ఎందుకు క్రైస్తవం ఇంటుండ్రు పోతుండ్రు ఇంటుండు పోతుండ్రు కానీ ఇంత ముందు అపస్స బోధ ఉంటే ఈ దేశమంతా రక్షణ పొందుతుండే కనుక ఏముంట ఏదో వారందరూ ఏదో వారందరూ వాళ్ళ నివసించు అక్కడ నివసించు పరిదేశులు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట ఎందును అలా ఏదో కొత్త పౌలు ధర కొత్త సంగతి వింటునుట ఎందు కాక తమ కాలము వారు తన కాలం వారు పౌలు అరేయుగపు మధ్య నిలిచి చెప్పిన అలా పౌలు ఏం చెప్తుండగా మధ్య నిలిపించి చెప్తున్నా మీరు సమస్త విషయంలో నా సమస్తం విషయంలో అది దేవాభక్తి దేవభక్తి గలవారైనట్లు నాకు కనబడుతుంది అలా అక్కడ చూసినట్టు సమస్తం విగ్రం తిండి ఉంది మీకు భక్తి మంచిగా ఉంది దేవాభక్తి దేవాభక్తి కనిగొని నాకు కనబడుతుంది ఇప్పుడు దేవుని దేవుని ఆప తెలియవేడుతుంది మీకు దేవభక్తి కనబడుతుంది ఇక్కడ భక్తి ఉంది కానీ శక్తి లేదు నాకు కనబడుతుందని పౌరు అక్కడ లోరిపి చెప్తుండే వాళ్ళకు నేను సంచరించు నేను సంచరించుతూ దేవతా ప్రతిమలను చూసి చూడాల మెయిన్ నేను ఇప్పుడు మీ సంచరిస్తున్న మీ దేవతా ప్రతిమలను చూసి ఉండగా ఒక బలిపీఠం నాకు కనబడేను అలా పౌలుకి ఏం కనిపించటంట ఆ దేవత సంబంధించి ఒక బలిపీఠం కనిపించటంట పౌలు చూస్తున్నాడు చెప్తున్నా పౌలు వాళ్ళకు దాని మీద తెలియ తెలియబడని దేవునికి అని రాయబడి అలా బలిపీఠం లేని తెలియని దేవుని రాయబడిందట అంటే పేర్లేని పేరు మీరు తెలియక దేని అందు భక్తి గలవారై ఉన్నారు అలా పౌరవి చెప్తున్నా మన ప్రభువి చెప్పిన కదా సమస్యకు ఇప్పుడు ప్రభును మన పౌరవి చెప్తున్నాను తెలియక నేను భక్తి కలిగి ఉన్నారు దానినే మీకు ప్రచురపరిచూచున్నారు అలానే దాన్నే నేను మీకు తెలియదు కదా ఇప్పుడు నేను తెలియ తెలి నేను చెప్తాను ప్రచురపడతాను జగత్తును అందులో సమస్తమను జగత్తును అందు నిర్మించిన దేవుడు తానే అలా ఈ జగత్తు సంవత్సరం నిర్మించిన దేవుడు ఆయన ఆకాశం మనకు భూమికును ప్రభుత్వ అలా ఏమంటారు ఆకాశకు భూమికు ప్రభుండగా ఇది చూస్తా ఈ ఆత్మ మనం ప్రవచం చూస్తాం మనం ఎక్కడ చూస్తాం మనం అలా పాత నియమం చూస్తాం మనం ఏం చూస్తాం ఆ రహ చూస్తాం రహ ఏం చేస్తుంది ఆ మేడగ పోయిన ఇద్దరు వేగవాళ్ళు అప్పుడు చెప్తుంది చూడండి సత్తంలో పోయిపోతుంటే దేవుడైతే అవి తప్పిస్తాడు వెంటనే రాపు ఆలోచించు నీ ఇంత వచ్చిండ్రు కదా వ్యక్తి బలపరచు మీరు చెప్పింది నిజమే వచ్చింది పోయినరు గవి గోబుకుంటే వాళ్ళు పారిపోతామని మీరు పారిపోండి వాళ్ళు నిజమే మీరు చెప్పింది కానీ నీకు అప్ప ఉండి దేవుడు వెంటనే తనిపించిండ్రు అప్పుడు చెప్తుంది భూమికి మీ దేవుడే మీ మెత్త ఇంటిని మా గుండె కలిగిపోయింది మా గుండెలో ఎంత మాత్ర లేదు ఎంత మాత్రం మాకు బలం లేదు చినించిపోయింది మీ దేవుడైనా ఎవో ఎరసముందో పాలు చేసినాడు ఇట్లా మన అమూల్య రాజు కథం చేసిన వాళ్ళు మేము ఇంటిని మీ ఇంటినే మాకు ధైర్యం లేదయ్యా ఆ ఇంటికి రక్షణ వచ్చింది శరంగంగా నీ బంధువులు అయితే ఇక్కడ మీ ఏమంటు హస్తకృత్యములైన ఆలయంలో నివసింపడు హస్తకులంబ ఆలయంలో నించుడు హలలి ఏమంటాడు భూమి ఆకాశం పాలపిట భూమి నా పాలపిట ఆకాశం నా శ్రీవాసం ఉన్నాడు ఆయన ఆయన జీవమును అందరికీ జీవనమును ఊపిరిని ఊపిరిని సమస్తమును దయచేయవాడు అలలియ ఎవరైనా అంగరిస్తారో సమస్త ఏమునంట ఆయనకు ఎవరు ఆయన దగ్గర తిరుగుతారో ఏమునంట అక్కడ ఊపిరిని ఊపిరిని జీవము జీవము సమస్తేవాడు సమస్తమైన దయచేవాడు కనుక తనకు ఏదైనా నువ్వు ఏదైనా కుదున మనుషుల చేతిలో సేవింపబడబడవాడు కాడు మనుషులు సేవించబడివాడు కాడైనా అలలియ నువ్వు చేస్తున్నావు దాన్ని సేవిస్తున్నావు అది గురువును బొమ్మ బొమ్మ చేసిన గురు అది గురువు నీకు ఆ బొమ్మ చేసిన గురువు నేను చెప్తా ఇద్దరు ఇద్దరు పిల్లలు డ్రాయింగ్ చేసి వచ్చినారు ఇక ముంగంట పిల్లగాడు ఉంటాడు నేను చేసినా అంట బ్రద్డు ఎంత మంచిగా ఉంది నిన్న మంచిగా లేదన్నా చేసినా కదా మంచిగా ఇంకో పాప చేసింది మంచిగా అది మంచిగా నువ్వు చూడాలంటే కళ్ళు మూసుకుని అడుగు ప్రభాన కనబడు నా ఉదశించు వాక్యంలో చూడు ఆయన బతికిన దేవుడు నీరు జీవం అది దాని జీవం ఉండదు అది చేత పని జీవం మనిషికి వెలిగించడానికి వచ్చిండు కానీ చెప్పాలా ఎందుకు మంటే ఏం చేస్తున్నాడు ఒక బ్రదర్ చెప్పిన ఆ బ్రదర్ ఇది చేయొద్దంటే కదా మనం ఎట్లా తిరవాలా బటర్ మాకు ఏ శుభ్రమని పేత చెప్పిన మీ సత్కర చేసి ఆ పేతు ఐదో దేవం చెప్తాం మీ సత్కర చేసి ఆ అంతకని మీ మహిమ పర్త పర్తవని పేత్తు చెప్పుడు ఐదో ఒక పేత్ ఐదో దేవంలో చెప్తారు అక్కడ నిన్ను చూసి దేవుని తెలుసుకోవాలా కనుక మా ఇంత గిరైకున్నారు వాళ్ళకు దర్శనం వచ్చింది వాళ్ళు పోతారు ఒక సంఘం యేసు ప్రభు మమ్మ ఫోటో మీద పెట్టుకుంటారు మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఫోటో బట్ అన్న నేను చెప్పేసిన ఏం చేస్తారు ఇదేంటి మీరు హిందుతిని రక్షణ పొందింది కదా మళ్ళీ ఏంది ఇది అది నిర్జీవాల మనిషి చేతి పని ఉంటాడు కదా మా అమ్మకి మీ అమ్మ మనిషి ఎక్కడ ఉంది సార్ డేన్ మీద ఉందా దానికి అంటే నాకు అడగకుండా వాళ్ళ పాస్టర్ అడిగిందంట కరెక్టేస్తారా బ్రదర్ చెప్పింది కరెక్టే తీసేనంట వెంటనే ఏం చేసింది పోయింది బ్యాంకర్ యాక్సిడెంట్ అయింది మళ్ళీ మీ ఫిజోక్రఫీ ఫిజోక్రఫీ దాన్ని డాక్టర్ ఉంది సన్సాన్ సర్వీస్ లో డాక్టర్ ఉంది వచ్చి వచ్చే బండి కొట్టిన ప్రే చేస్తున్నాం కానీ ఏం కదా బొక్క మీరు క్రాక్ వచ్చింది ఆపరేషన్ టూ ల్యాక్స్ అయింది ఆమె డాక్టర్ దానికి అయింది దేవుడు బయలుపరిచినా కనుక ఆమె ప్రే చేయలే బయలుపరిచే బయలుపడుతుంది బయలుపరుచును నేను మళ్ళా ప్లే చేసి నేను హాస్పిటల్ పోయినా వెంటనే లేదు ఉర్కింగ్లో ఏడుస్తుంది ఒక సార్ ఒక ఆ డాక్టర్ చూసి మళ్ళా క్లాస్ చేసి మంచి చెప్పిన సార్ జూడన్ చేస్తారు ఈ భోజనం అపసర భోజన రాండి రుట్లను భాగం తీసుకోండి అన్న శరీరంలో భాగం పొందాలని ఆయన కానీ వాళ్ళు వింటారు చెప్పేది మన బాధ్యత వినుకుంటే ప్రియాల బస్ ఇటు చాలా అయితే ఏమంటుంది ఇక్కడ మరియు యావత్ భూమి మీద యావత్ భూమి కాపురం ఉండుటకు కాపురం ఉండుటకు ఆయన ఒకరి నుండి ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అనలియ ప్రతి జాతి మనిషిని వారు ఒకవేళ దేవుని తడవలాడి కనుగొందురేమో అనలియ దేవుని ఎట్లా కనుగొనాలంట పాలు భక్తులు తను వెదు నిమిత్తము నిర్ణయ కాలము తను వెదుకు నిమిత్తం నిర్ణయ కాలంలో వారి నివాస స్థలం యొక్క వాళ్ళ నివాసముఖంలో ఆయన మనలో ఎవనికి దూరంగా ఉండువాడు కాదు కాడు నువ్వు ప్లీస్ అని దగ్గర వస్తాడు ఈశ్వ్రభు ప్లీస్ అనే ఉద్యమలు వస్తాడు నీ దగ్గర ఉంటాడు నీలో ఉంటాడు మనమ ఆయన ఎందు బ్రతుకుచున్నాము అలా ఎప్పుడు ఆయనందు మనం బతుకుతున్నాము చలించుచున్నాము చలిచుతున్నాము ఉనికి కలిగి ఉన్నాము ఉనికి కలిగి ఉన్నాము అటువలనే అటువలనే మనము ఆయన సంతానం ఆయన సంతామని మీరు కవిష్ కవీశ్వరులలో పొందరాలి అను చెప్పు చెప్పుతున్నారు కాబట్టి మనము దేవుని సంతానం అయ్యుండి దేవుని సంతానం మనుషుల చమత్కార కల్పన వలన అలా మనుషుల చమత్కారం కల్పన వలన మల్చబడి మల్చబడి బంగారం నైనను బంగారం అయినను వెండి అయినను వెండి అయినను రాతి నైన రాతి అయినను దేవత్వం పోలి ఉన్నదనే తలంపు తలపు కూడా అలా ఏమంటుంది కదా ఆజ్ఞ దేవుడు చూచి అలా ఆజ్ఞ అంటే ఆది దేవుని చూచి చూడనట్లు చూడనట్టుగా ఉండెను ఇప్పుడైతే ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు అలలుగా ఇది ఎక్కడొచ్చింది చూడండి దేవుని ఆత్మ ఇట్లా తీసుకుపోతుంది ఒక లేవల్ గా లేవల్ గా ఒక లేవల్ గా తీసుకుపోతుంది దేవుని ఆత్మ ఇట్లా లేవల్ గా తీసుకో డైరెక్ట్ తీసుకుపోదు నువ్వు తీసుకుందని మారు మనసు పొందనని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు అల్య వెంటనే మా మారు పొందకొని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడని ఆయన చెప్పాను ఎందుకనగా ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత తను నియమించిన మనుషు చేత నీతిని అనుసరించి నీతిని అనుసరించి భూలోకము భూలోకములకు తీర్పు తీర్చబోయేది ఒక దిన ఒక్క దిన తీర్పు దినంలో ఒక దినం ఉంది నియమించింది రెండు రాకడ వరకు ఆ దినం ఏంది చేసినా ఆ రోజు అవకాశం ఉండది ఒక దినం నిర్చించాలని చెప్తున్నాడు ఏం చేస్తున్నాడు ఏమంటాడు పశుతాత్మహార్చుని పాపరొప్పిస్తాడు తీర్పు కోసం చెప్తాను మనకు ప్రభుత్వ చెప్తాడు కదా ఏమంటున్నా మృతులలో నుండి ఆయన లేపినందున మృతుల నుండి ఆయన లేపినందున ఈ నమ్ముటకు ఈ నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి అన్నారు అలా ముతులైంది అందరికీ ఏమున్నాయి ఆదరణ కర్త ఉన్నారా మృతుల పునరుద్ధానము గురించి మృతుల పునరాల గురించి వినినప్పుడు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసి అలాది కొందరు అపహాసం చేసి అంటే నగిమించింది ఏసు ప్రభు సేవలవి జరిగింది ఆ చిన్నదని ఏమైనా చదివాలంటే అపాసన చేసింది నీ సేవలో మన సేవలు మనం సాగిపోతేనే ఉండాల పట్టించుకోద్దు అలాది ఇక్కడ చూస్తే ఈ మన పౌర సేవలు కొందరు అపాసిస్తున్నాం అవుతున్నాడా మరికొందరు మరికొందరు దీని గురించి దీని గురించి నువ్వు చెప్పుతున్నది నువ్వు చెప్పుతున్నది ఇంకోసారి ఉంది మన చెప్పింది ఇంకొసం నువ్వు నువ్వు అలా అలాగుండగా అలాగుండగా పౌరు మధ్య నుండి వెళ్ళిపోయింది వాళ్ళు మంది పోయింది ఇంకేమని దానింటే పౌరెంటరు మనుషులు కొందరు మనుషులు అతన్నికొని విశ్వంచిదిరి అలా లీయ ఎవరికి పోవాలా దేవుని వాక్యం కొందరిపోతే వాళ్ళే విశ్వాసం పెట్టి వని ఎమ్మెలించినట్టు అక్కడ చూస్తే అలా లియ ఏసు ప్రభు మన జీవం గల దేవుడు వాక్యంలో ఉంటాడు కనుక చెప్పాలా కనుక ఇక చూస్తే మన లూకస్ వార్త ఒక గుండెకు దేవుడు ఆకర్షించాడు లూకస్ వార్త అవి చెప్తాడు ఒక గుండె ఏం చేస్తున్నాడు లూకస్ వార్త ఏం చేస్తాం మనం లూకస్ వార్త నేనే ఆయన నాన్నటకు నా చేతులను నా పాదములను చూడుడి నన్ను పట్టి చూడుడి నా కొనుక్కున్నట్లుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతం అని ఉండ భూతం అనకుండ అని చెప్పి ప్లస్ వర్త ట్వంటీ త్రీ థర్టీ ఫోర్టీసు తండ్రి మీరు ఏమి చేయిస్తున్నారో మీరు ఎరగరు కనుక తండ్రి ఏం చేయాలి ఎదగగా క్షమించమని చెప్పాను క్షమించమని చెప్పాను అందరి కోసం ఇవాళ ప్రార్థన చేస్తుంది తల్లి మన తల్లికు ప్రార్థన చేస్తున్న కుడు తెలుసు తల్లి వీళ్ళు ఏం చేస్తున్నారు క్షమించమని మా వారు ఆయన వస్త్రలను పంచుకోనటై చీట్లు వేస్తరి ప్రజల నిలువబడి చూచి చూడరి అధికారులను వీడు ఇతరులను రక్షించాను ఇతరులు రక్షించను వీడు దేవుడు ఏర్పరచుకునే క్రీస్తు ఆయన తను తాను రక్షించుకొను అని అపహసించి అలా చూడండి ఇక్కడ తను తను రక్షించుకోవాలని అపహసించిరి అంతట సైనికులు ఆయన ఎదుకు వచ్చి అంతట సైనికుల చిరకనిచ్చి చిరకనిచ్చి నువ్వు యూదుల రాజు అయితే యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకోనిమని ఆయనను చూడండి అలా చిరకండే అలా మన కోసం ఏం చేసి ఆ షేద్ ఆయన సహించినడు ఎప్పుడు చూసా శిల్వా దర్శనం గ్యాప్ ఆ శిల్వాదర్శం పొగ్వు దొకా నుంచి పోస్తావా ఆ శిల్వా దర్శనం ఆ శిల్వా దర్శనం చేసి మనం ఫోన్ చేస్తే ఈ లోకం పెంట కుప్పం మనం అయితే ఏమంటా చిలికలు ఇచ్చిన ఇతడు యూదుల రాజనితలు యూదుల రాజని కూడా ఆయనకి పైగా బ్రేలాడ బ్రేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఆ వేలాడ ఇద్దరు నేరస్తులు అక్కడ ఉన్నాడట ఒకడు ఆయనను దూషించి చూడండి అలా అది అవకాశం మంచిగా ఉంది అలా ఇద్దరు ఒక నేరాదు అంటే మన దొంగలు దూరం నేరాదులు చేసిన దొంగలు ఒక్కడు ఏం చేస్తున్నాడా ప్రభుని చూస్తున్నాడు కానీ చూడలేక ఉన్నాడు వాళ్ళు ఇంకా లోకాశలు ఉండేది ఆయన చీకటిలో ఉన్నాడు కనుక ఏమంట ప్రభుని దూషించి ఏమంటు అక్కడ క్రీస్తువు కదా నువ్వు క్రీస్తువు కదా నిన్ను నువ్వు రక్షించుకో నిన్ను నువ్వు రక్షించుకోము నన్నువి రక్షించము మమ్మను కూడా రక్షించమని జుడు ఏమంటే ఫస్ట్ నువ్వు రక్షించుకోయా ఫస్ట్ మమ్మల్ని రక్షించుకో నువ్వు రక్షించబోతున్నా మేము రక్షించని చెప్తున్నాడు అయితే ఇంకొద్ దొంగ ఇంట్రు అయితే రెండో వాడు రెండో వాడు వాళ్ళని గద్దించి అలా రెండో వాడు గద్దించి నువ్వు అదే అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక జుడు అదే శిక్ష విధిలో ఉన్నావు కదా భయపడవా దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనకి న్యాయమే శిక్ష మన చేసిన పాపంకు మనకి శిక్ష వచ్చింది ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుతున్నాం ఇప్పుడు పొందుతున్నాం మనం కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని ఈయన ఏ తప్పిదం చేయలేనని ఆయనను చూచి చూసి ఏసు నేను నీ రాజ్యంలోనికి వచ్చి అలా ఆయన చూచి పశ్చాతా అలా ఆయన గుర్తుపట్టినాడు ఒక దొంగ గుర్తుపట్టినాడు ఏసు నీ రాజ్యంలోనికి వచ్చి వచ్చి నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అందుక నీవు నాతో కూడా వారితో చెప్పాను అలాలు నిశ్చయంగా చెప్పాను అలలుయ్యా చెప్పేంటి మనం చెప్పాల అలలు అంటే చూస్తే అలలుయ్య క్యాలెండర్ ఫిక్స్ చేస్తారు మనకు వస్తే బైబిల్ చదువు వస్తుందంటే ఆ క్యాలెండర్ ఉంది ఈ రోజు వాగ్దానం ఇచ్చింది బ్రదర్ నేను చదువుకొని పోతున్నా అది వాగ్దానాన్ని అందుకే సార్ పౌరులు చెప్తున్నారు కానీ బైబుల్లోని వాగ్దానం లేదు వాగ్దానం చిన్న క్యాలెండర్ రాసింది క్యాలెండర్ వాగ్దానం ఒక వాగ్దానం చదువుకున్నా వెళ్ళిపోతాం తెలియదు ఏంది నిలక్ష్య జీవితం అంతా ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్ అంటే ఇట్లా చెప్పాలా మనం బైబుల్ చదువు దేవుడు దగ్గర ఉంది ఆయన తీర్పు గడియాతో రెండు రాకల దగ్గర ఉంది కనుక మన ఇమోషన్ దగ్గర ఉంది కనుక మనం ఎప్పుడు ఏం చేయాలా చెప్పాలా ఆత్మతో నిప్పబడి చెప్పాలా ఆయన వాత్మతో ఒక్క వాక్యం మనం చూద్దాం ఇక్కడ దావి ఇదే లూకా స్వార్త ఏసు ప్రభు చెప్తో ఏం జరిగిందా లూకస్ వార్త ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ లాప్టర్ లూకా ట్వంటీ ఫోర్ లాన్ చదువు నైన్టీన్ చదువు ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు ఆయన ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరుడైన యేసుని గురించిన సంగతులే ఈ నజర గురించి సంగీతని అంటే వాళ్ళు చూడలేక ఉండరు అక్కడ చూసా ఆయన దేవుని ఎదుటను దేవి దేశంలో ప్రజలందరి ఎదుటను ప్రజలు ఎదురు క్రియల్లోను క్రియలను వాక్యంలోను వాక్యంలోను శక్తి ప్రవక్త అయి ఉండేను అలా ఇంకేమంటూ శక్తి ప్రవక్తనే ఉండేను అని ఇంకా మన ప్రధాన యాజకుడు మన ప్రజల యాజకుడు అధికారులు అధికారులను ఆయనను ఎలాగో మరణ శిక్షకు అప్పగించి అలానే ఆయన ఎలాగ మరణ శిక్షకు అప్పగించి వేధించింది తెలివిగా ఇజ్రాయేల్ లో విమర్శించిన వాడు అలా వీక్షించి మించి వాళ్ళు దిగడనే అని మేము నిరీక్షించి ఉంటే మేము నిరీక్షించుంటే ఇది కాక ఇది కాక ఈ సంగతులు జరిగి నేటికి మూడు దినం ఆయన అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి ఎద్దుకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కానకొచ్చి కొందరు దేవదూతలు కొందరు దేవదూతలు కనబడి కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పిను కలగజేసి కలిగజేసి చూడండి హార రియ్య క్రైస్తరు ఎక్కడ పోతారు ఇప్పుడు సమాధి దగ్గర పోతుండ్రు కానీ ఏంది ఇప్పుడు వచ్చే పండుగ సమాధి పండుగ ఒక బ్రదర్ కు ప్రే చేస్తుంది ఏం చేసి సమాధి పోయింది క్యాలెండర్ అమ్ముతుండే సమాధి పోతుండే వెంటనే ఆయనకు హార్ట్ పట్టుకుంది పోయి ప్రే చేసినాం బిటింగ్ పెట్టినాం మారిపోయింది ఏం బ్రదర్ అంటే ముఖం చూసి పారిపోతుంది కానీ నిలబడి క్యాలెండర్ అమ్ముతుండే పారిపోతుంది హార్ట్ ఎందుకు పోవద్దు కదా జీవం గల్లా దేవుడికి దక్కలు ఉంది పోయిందంటే దేవరు మా బంధువులు చెప్పిండ్రు క్రైస్తలకు ఇంకేమంటుండే ఉన్న వారిలో కొందరు సమాధి ఎద్దుకు వెళ్ళి వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్లు కనుగొని కానీ ఆ స్త్రీలు కనుగొని కనుగొని ఆయన చూడలేదా చూడలేదని ఆయనతో చెప్పింది అందుకైనా అందుకైనా అవివేకులారా చూడండి అవేకులారా హరలియసు ప్రభు అనికైంది వేగం పడుకుంటే ఏసు ప్రభు ఎంట ఉండే వేగం ఉండే అవికలారా ప్రభుత్తులు చెప్పిన మాటలన్నీ ప్రవక్తలు చెప్పిన మాటలన్నీ మత్తులారా అంటే నమ్మలే నమ్మలే పూర్తిగా దేవుని వాక్యమైన లేరు ఉదయంలో నమ్మని మత్తులారా క్రీస్తు ఇలాగ శ్రమపడి క్రీస్తు ఇలాగా శ్రమపడి ప్రవేశించ మహిమలో ప్రవేశించ అగత్యం కాదా అగతం అని వారితో చెప్పాను మోసయు మోసేయుస్త ప్రవక్తలు తన సంస్థ ప్రవక్తలు అన్నిట్లో లేఖం అన్నిటి గురించి వచనంలో బాగుంది తెలిసాను అప్పుడ ఇంతలో తాము వెళ్ళి గ్రామం దగ్గర దగ్గర వచ్చినప్పుడు ఇంకా కొంత దూరం వెళ్ళినట్లు అగుపడగా వారు సాయంకాలం వచ్చి కావచ్చింది కావచ్చినది వచ్చింది ఒక ఫోన్కి మాతో కూడా బలవంత ఆయన వారితో కూడా ఉండుట లోపలికి బలవంత చేసినంట ఫోన్ కాబట్టి ఏం జరిగినంట ఆయన వారితో కూడా భోజనాలను కూర్చున్నప్పుడు ఒక రొట్టును పట్టుకొని ఒక రొట్టు పట్టుకొని సూత్రం చేసి పంచి పెట్టగా వారు కలు చేయబడను గుర్తుపట్టి అదృష్టం ఆయన సంఘం ఏమింది గుడ్డి గుడ్డిగా ఉన్నది చెప్తే ఎందుమంటే ఏసు ప్రభు ఆత్మస్వరూపు కనుక ఆత్మస్వత్వంలో కావాలి అపోస్తులు విగ్రహాలు విగ్రహాలు కూల్చేసి ఉన్న కనుక ఏమంటాడు వాళ్ళ ఆత్మలు తెరివినాక అప్పుడు వాళ్ళ ఉదయంలో ఏం జరిగినట్టు ఆ అప్పుడు ఆయన తోలు మాట్లాడడం మనతో ఉండగా లేఖ అలాగే లేఖము బోధన పచ్చున్నప్పుడు ఉదయం మండాల ఎంత దినాలన్నా మండల ప్రత్యేక మండల అలదిగా మన పాట పడతాం ఆవాజ్ ఉఠాయింగే సాత్ బఠాయింగే ఏ గీత్ గాయంగే అలాదిగాన ఉంది అలదిగా అయింది పత్తి యొక్క ఉద్యమంలో మంట మనం పెట్టాలి అలాగే వాక్యం ఏం చేసింది వాళ్ళ ఉదయం మంట చేసి వాళ్ళు పోయి ఏం చేస్తున్నారా మనస్సు వార్త చెప్పినట్ట దేవుడు చిన్న వాక్యం తీవించినాక సుతం ఏసుప్రభ పర్శున దీవానికి వందలు వేసవప్రభ నా దీవానికి సుతం ఏసయానికి వందల ప్రభ నా ప్రజలు చవిపోయింది మోసే దిగు పోము చెప్పు అవునేశువప్రభ ఈ లోకం చడిపోయింది ఓంకారైపోయింది దానికో మీరు భూలోకంలో మీరు ప్రియాకుమార్ పంపించను నాది చక్కగా మారం చేస్తాను వేసయానికి సుతం మాల తెలోని విగ్రహాలు ఉంటే మాకు చూపించండి దేవా మా మీద నా దేవా మేము చెప్పాలా ఈ వాక్యం మండాలా ఇసు ప్రభా ఈ అంతే కాలంలో తలగిందా కావాలా ఈ వాక్యం ధర అలలియా దేవా మా అందరి ధర కారించండి విషయానికి సూత్రం మీరెంత పరిశుద్ధుని ఒక దొంగ గుర్తుపట్టినాడు ఒక దొంగ గుర్తుపట్టినాడు క్రైస్త రసం గుర్తుపెట్టే స్థితిని ఉన్నారు మీరు ఎంతో పరిశుద్ధులు వేలాల్సి ఉండరు ఇది నా కోసమే నా దేవానికి శ్రూత్రం చేస్తుంది ఇంటి వాళ్ళ ప్రభా ఆత్మగా తెలివండి మనిషి పనిలగల చెవుతేచండి ఈ లోకం శబ్దం నుంచి చెవు నుంచి విడిపించి స్వచ్ఛపరచండి నా దేవి వాళ్ళందర సరస్వతం రావాల ఈ లోకం అంట అగ్గి పాకాల మంట రగులాలా ఈసుభ ఈ పరిశుధాత్మకాలను జరిగించి మనీస్తున్నా ప్రైజ్వాదం మన ప్రభు ఈశ్వభ క్రిప మనకందరూ సదాకాలం తోడు కాక అమీన్ అందరికి ప్రయత్న అందరికీ ప్రయత్న